ఇప్పుడు గతంలో ఆకాశవాణి రికార్డ్ చేసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి విశ్వంభర కావ్య పఠనం భాగం వింటారు ఒక సుప్రభాతం మనిషి మనసులో ఒక సుప్రభాతం మౌనాన్ని పెకల్చుకొని మగతను చీల్చుకొని ఊర్ధ్వంగా ఎగిసే ఉన్మత్తనాద జలపాతం మనిషి మనసులో ఒక సుప్రభాతం ఎక్కడిదీనాదం నాభి పాదులో పుట్టిందా నరా ఎక్కడి దీ నాదం నాభి పాదులో పుట్టిందా నరాల్లో తీగలు తీగలుగా పుట్టిందా గుండె లోయలో గూరునిల్లిందా మస్తిష్కం అంతులో మార్మోగిందా ఎక్కడి దీ నాదం ఎన్ని ఒదుగులు దీనికి ఎన్ని పరుగులు దీనికి ప్రకృతిలోని ఘోషలన్నిటికీ పాఠాంతరమాయిది ప్రకృతిలోని ఘోషలన్నిటికీ పాఠాంతరమాయిది ఎక్కడో ఒక పసిమి కోనలో పిక్కటిల్లిన క్రేంకారం అది నాదగర్భం ప్రసవించిన షడ్జం ఎక్కడో ఒక పసిని కోనలో పిక్కటిల్లిన క్రేంకారం అది నాదగర్భం ప్రసవించిన షడ్జం ఎక్కడో ఒక మబ్బునీడలో ఎలుగెత్తిన చాతక శృతి అది నాదవర్షం ప్రసరించిన ఋషభం ఎక్కడో ఒక పచ్చిక పట్టులో చిక్కువిడిన మేషస్వరం అది నాదక్షోణి స్పందించిన గాంధారం ఎక్కడో ఒక ఏటి గట్టులో రెక్కలెత్తిన క్రౌంచ కంఠం ఎక్కడో ఒక ఏటి గట్టులో రెక్కలెత్తిన క్రౌంచ కంఠం అది నాదమారుతం మీటిన మధ్యమం ఎక్కడో ఒక కొమ్మఒడిలో ఇగురులెత్తిన కుహూరావం అది నాదరువు పరిమళించిన పంచమం ఎక్కడో ఒక కొమ్మఒడిలో ఇగురులెత్తిన కుహూరావం అది నాదరువు పరిమళించిన పంచమం ఎక్కడో ఒక నీటి పడియలో పుక్కిలించిన భేకధ్వని అది నాద సరసి తరగెత్తిన దైవతం ఎక్కడో ఒక కొండ కనుమలో దిక్కులను అదిలించిన ఘీంకృతి అది నాద రోదసి నినదించిన నిషాదం తనలో పొంగిన పాయలు ఏడు తాను సంగమం తనలో పొంగిన పాయలు ఏడు తాను స్వర సంగమం తనలో పారిన గాడ్పులు ఏడు తానో తాను ప్రాణసంపుటం ప్రకృతిలోని మూలనాదమే తెకలి వచ్చిందా తనలోకి తనలోని జీవనాదమే తరలిపోయిందా ప్రకృతిలోకి తన ఊపిరి శృతిగా సాగినప్పుడు తన ఊపిరి శృతిగా సాగినప్పుడు వెదురు నడిచొచ్చింది వేణువుగా తన గోళ్ళలో పులకలు పూసినప్పుడు ఇను కరిగొచ్చింది వీణియగా తన గోళ్లలో పులకలు పూసినప్పుడు ఇనుము కరిగొచ్చింది వీణియగా తన వేళ్ళలో తరగలు వీచినప్పుడు తోలు కదిలొచ్చింది డోలుగా కంతు కలిసొచ్చింది తాళంగా ఎన్ని రాగాత్మకు ఎన్ని అలలో నాదాత్మకు సభా సరసిలో విరిసింది పద్మవులా సమరాంది శంఖములా పంట పలికించింది ఏలలా పాలని పిలిపించింది దోలలా ఎన్ని అంసులో రాగాత్మకు పంట చేదులను పిలిపించింది దోలలా ఆలయాలను వెలిగించింది హారతిలా ఆర్తిని అనువదించింది ఆర్ద్రకృతిలా నిలిచింది ధరా గగనాలకు నిచ్చెనలా కలిపింది అంతరంగాలను వంచెనలా సొరబారింది స్థాణువుల్లో జీవ లహరిలా గుబురు చీకటిలో దీప కరిగించింది కొమ్ములను మైనవులా కరిగించింది కొమ్ములను మైనలా ఊగించింది పడగలను మంత్రములా ఒక ఒక నిషీధంలో నడుస్తున్నది రాగాత్మ నది తీరములు పసితనం పరవశించిన రెండు చీకటి కళ్ళు ఈదుతున్నాయి పండు వెన్నెల పారావారంలో ఎంత బాగుంది వెన్నెల ఎంత ఈదినా తీరదు తృష్ణ ఎలా ఉంటుందో వెన్నెల జాలిగా మూలిగిందొక ప్రశ్న ఎలా ఉంటుందో వెన్నెల జాలిగా మూలిగిందొక ప్రశ్న రాగాత్మ ఎదుట నిలిచింది ఆ పసితనం చూపుల పురిటిళ్లలో శూన్యాన్ని మోసుకొని రాగాత్మ ఎదుట నిలిచింది ఆ పసితనం చూపుల పురిటిళ్లలో శూన్యాన్ని మోసుకొని రాగాత్మలో తీగ సాగింది తపన చీకటి కళ్లకు వెన్నెల ఎగిసింది పాలవెన్నెల నాగనిర్జరిగా నినదించిన ఆ నిండు వెన్నెల నినదించిన ఆ నిండు వెన్నెల అనిపించింది పాపకు మల్లె రేకలుగా పాలవాకలుగా కలహంసెక్కలు కరగబోసిన నినదించిన ఆ నిండు అనిపించింది పాపకు మల్లె రేఖలుగా పాలవాకలుగా నిహార యవనికలుగా శరణీరెక్కలుగా కరగబోసిన చుక్కలుగా విరిసింది పాప మనసులో విరిసింది పాప మనసులో వెన్నెల చూసిన అనుభూతి వినిపించింది పాప కళ్ళలో విశ్వం గీసిన చిత్ర గీతి మనిషి మనసులో ఒక ప్రకంపనం మనిషి మనసులో ఒక ప్రకంపనం అడుగుల్లో శిరశక్తి అంగా అలెత్తిల్చినపందనం అడుగుల్లో శిరశక్తి అంగా అలలెత్తి సుప్తచేతనకు జడలు విదిల్చిన దీప్త లయస్పందనం మనిషి మనసులో ఒక ప్రకంపనం అరికాళ్లలో చొరబడ్డాయి ఉరకలు తీసే లేళ్లు రికాళ్లలో తొరబడ్డాయి ఉరకలు తీసే లేళ్లు చరణాలలో సంభమించే సంభ్రమించే నడుములో మెలికలు నడుమురిగాయి పడగెత్తి ఆడే నాగిలు కరయుగడిలో మలుపులు తిరిగాయి నురగలెత్తే గిరివాహినులు గళం ఊగింది తరుశాఖలా కదిలింది అగ్ని అగ్నిశిఖలా అగ్నిశిఖలాంత లయోల్బణం ఇది సృష్టికి జీవహేతువు ప్రకృతి పురుషులకు మూల ధాతు ఉండలేదు భూమి తిరగనిదే నిలవలేదు నీరు పారనిదే వెలుగు తరలనిదే ఆగలేదు గాలి కదలనిదే ఊరుకోలేదు ఉనికిలేని గగనం గ్రహతారకలు చరణాలుగా అహర్నిశలు పరిభ్రమించనిదే ఊరుకోలేదు ఉనికిలేని గగనం గ్రహతారకలు చరణాలుగా అహర్నిశలు పరిభ్రమించనిదే తన తనువులో ఉన్నది ఆ భువనమే తన శ్వాసలో ఉన్నది ఆ పవనమే తన తనువులో ఉన్నది ఆ భువనమే తన శ్వాసలో ఉన్నది ఆ తన రుధిరంలో ఉన్నది ఆ ప్రవాహమే తన కళ్లలో ఉన్నది ఆ ప్రసారమే తన శిరస్సులో ఉన్నది ఆ చలనమే తన శిరస్సులో ఉన్నది ఆ చలనమే ప్రకృతిలోని చలనశీలానికి పరిణామం మనిషి ప్రకృతిలోని చలనశీలానికి పరిణామం మనిషి జగతిలోని భ్రమణ గుణానికి ప్రతిరూపం మనిషి పాటలా సాగిన మనసు ఆటలా ఊగిన మనసు మాటలను కప్పుకొని అర్థాలను అల్లుకొని పలికింది అనంత ముఖానుగా పాటలా సాగిన మనసు ఆటలా ఊగిన మనసు మాటలను కప్పుకొని అర్థానను అల్లుకొని పలికింది అనంత ముఖానుగా ఒలికింది విభిన్నీకట్లో కనిపించదు చేతి తైగా వేదనో వేడుకో తెలుపలేదు వెర్రి కేక పొంగులెత్తే గుండెను పట్టి చూపలేదు పొడి పొడి మాటలా విప్పేది మనసు పొరలను ఎలా బొమ్మ కట్టేది ఊహల తెమ్మెరలను బదులు పలికింది ప్రకృతి ఇదిగో నేనున్నానని మదిలోని ప్రతి కదలికను పెదవికి రప్పించుకోమని బదులు పలికింది ప్రకృతి తనలో ఒక కల్లోలం ఘోషించింది కడలి కెరటం తనలో ఒక ఉల్లాసం పులకించింది పున్నమి కిరణం తనలో ఒక వేదన తనలో ఒక వేదన ఎదురొచ్చింది శ్రవణ మేఘం తనలో ఒక గర్జన ఎగిరి దూకింది పదమసింగం తనలో ఒక మాధుర్యం తనలో ఒక మాధుర్యం బాసలాడింది రాస నిలయం తనలో ఒక మాత్సర్యం ఆవులించింది ధూమ వలయం తనలో ఒక నియతి నిలిచింది నిస్త తనలో ఒక నియతి నిలిచింది నిస్త తనలో ఒక వికృతి కమ్మింది అమావాస్య నిశి తనలో ఒక వికృతి కమ్మింది అమావాస్య నిశి ప్రకృతి పలికింది కృతిగా ృతి నిలిచింది మానసాకృతిగా కదిలిపోతున్నది మనసు తెరమీద కదిలిపోతున్నది మనసు తెర మీద కవితాత్మ పరమహంస కాలం పొరలు విప్పుతూ లోకము లోతులు తవ్వుతూ కదిలిపోతున్నది మనసు తెర మీద కవితాత్మ పరమహంసల అరిచిన బలి పశువు రుణమంత్రంగా గుండె పగిలిన తమసా తీరం ఘూరుల్లింది శోకఛందంగా అరిచిన బలిపశువు పశువు కంఠం ఉరిమింది వరుణ మంత్రంగా గుండె పగిలిన తమసా తీరం ఘూరునిల్లింది శోకఛందంగా చెమ్మగిల్లిన విరహం చేయి సాచి చెమ్మగిల్లిన విరహం చేయి సాచి కమ్ముకుపోయింది ఆషాఢ మేఘంగా సూపు నోతని నయనం ఊహ సాచి రూపెత్తింది పోగొట్టుకొని పొందిన స్వర్గంగా కవితాత్మ వెలిగించింది గుళ్ళలో కర్పూర నీరాజనాలను కవితాత్మ వెలిగించింది గుళ్ళలో కర్పూర నీరాజనాలను ఆగ్రహించిన ఆ కవితాత్మ ఆర్పేసింది రెక్క విసిరి మతాలు చిందించిన మనుషుల రక్తాన్ని ధృతములా దిగమింగే దీపాలను ఆర్పేసింది ఆ కవితాత్మ కవితాత్మ అక్షడి కమనీయ రాసరహస్యాలకు కవితాత్మ అక్ష తొడిగింది కమనీయ రాసరహస్యాలకు విక్రమించిన ఆ కవితాత్మ వినిపించింది విహాయసమంటే కర్మక్షేత్రంలో కాళ్ళు వణికిన నరులకు నిష్కామ కర్మ భాష్యాలలు కవితాత్మ కలకలలాడగా ముఖాలలో పద్మాల పునర్ముద్రణలు కళ్లలో కలువల కలభాషణలు పెదవులపై పండువెన్నెల ప్రచురణలు చెక్కిళ్లలో చిగురుకెంపుల ప్రసరణలు కవితాత్మ విల విలలాడగా ఆకులు హరిత వృక్షం ఆకాశం రాల్చింది జలద బాష్పం రాత్రిని ఆవరించింది కృష్ణ పక్షం ధాత్రిని ఆవహించింది ధూమగాత్రం కన్నెర్ర చేసింది కవితాత్మ కట్టె పుల్లలు కరవాల ధారలుగా మట్టి ముద్దలు మహాగ్ని గోళాలుగా గొర్రె గొంతులు శార్దూల ఘోషలుగా బొమికల గూళ్లు ప్రభంజన శ్వాసలుగా గళమెత్తి పాడింది కవితాత్మ కత్తి మొనలు నాగలి కర్రులుగా శులాలు మోగే కళాలుగా ఎడారులు పచ్చల గీతాలుగా ఇలుపడేగలు రజత కపోతాలుగా పారింది మనిషి మనసు రంగుల్లోకి పారింది మనిషి మనసు రంగుల్లోకి పాకింది లలిత మతి రేఖల్లోకి కదిలి వచ్చింది ప్రకృతి సర్వస్వంలోకి కదిలి వచ్చింది ప్రకృతి సర్వస్వం కలలు కనే మునివేళ్లలోకి మురిగిపోయే తోళ్ల మీద మురిగిపోయే తోళ్ల మీద మొలుసుకొస్తున్నాయి సురభిళ సుమలతలు తరుణ చంద్రద్యుతులు పలకబారిన కొయ్యల మీద ప్రవహిస్తున్నాయి పరవళ్ళు పతిలేళ్ల అలల కాళ్ళు వట్టి మట్టి పాత్రల ముఖాల మీద పుట్టుకొస్తున్నాయి అప్సరోంగనల నయన భంగిమలు ఆకాశానికి తరల నీలిమలు పలకబారిన కొయ్యల మీద ప్రవహిస్తున్నాయి సెలయేళ్ల మెలిక పరవళ్లు పతిలేళ్ల అలల కాళ్ళు వట్టి మట్టి పాత్రల ముఖాల మీద పుట్టుకొస్తున్నాయి అప్సరోంగనల నయన భంగిమలు ఆకాశానికి అల్లుకున్న దూదిపోగుల అంశుల మీద పెళ్లువికి వస్తున్నాయి చిక్కని ఇంద్ర వాహినులు మొక్కవోని మధుమాసాసవనులు అల్లుకున్న దూదిపోగుల అంశుల మీద పెల్లుబికి వస్తున్నాయి చిక్కని ఇంద్రధనుర్వర్ణ వాహినులు మొక్కవోని మధుమాస హాసవనులు ఆకుల మీద రేకుల మీద గోళ్ల మీద గోడల మీద కత్తుల ఒరల మీద కాగితం పొరల మీద చేతి కర్రల మీద తంబురా బుర్రల మీద రెక్కలెత్తి ఎగిసింది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 రేఖల్లో కుదించిన చిత్రకళాత్మ కుమించిన రూపాలలో చైతన్యం పడుకున్నది మనసు ఒకనాడు పర్వతం ఒడిలో కరిగిపోతున్నది తానున్న శిలాతలం కలలాంటి తాకిడిలో ఏవియా ఆ కొండరాళ్ళు ఏవీ ఆ శిఖరాలు అగుపించవే ఆ లోయలు ఎగిసిపోయనా ఆ గుహలు పరిభ్రమిస్తున్నాయి తన చుట్టూ పసిడి ముద్దలు మైనపు గుంజలు పాలనురగలు దూది పింజలుట నిలిచిన కట్టెదుట నిలిచిన లోయలో కల విరిగింది ఉలిక్కి పడ్డ మనసులో ఉలి ఉలిమెరిసింది నడిచింది ఉలి జడకట్టిన అడవులను విదిలిస్తూ కదిలింది ఉలి కందరాల మూతి కట్లను విప్పేస్తూ కట్టింది ఉలి పుట్టుకతో నిద్రిస్తున్న మొండి వీపులను తడిమింది ఉలి ముడులు విప్పుకోలేని బండ ఉలి పుట్టుకతో నిద్రిస్తున్న మొండి వీపులను తడిమింది ఉలి ముడులు విప్పుకోలేని బండ చూపులను శిల పలికించింది నిలువెత్తున నిశబ్ద రాగాకృతులను శిల సవరించింది చెక్కిళ్లపై పెళ్లి పడుచులంచింది చెక్కిళ్లపై పెళ్లి పడుచుల మేలి ముసుగులను శిల చిందించింది చేదు కన్నీట తడిసిన నిట్టూర్పులను శిల రగిలించింది శివమెత్తిన బరికత్తుల చిచ్చు నొసళ్లను తనను తొలుస్తున్న మనిషితో తాదాత్మ్యో శిలకు తనను తొలుస్తున్న మనిషితో తాదాప్యమెందుకో శిలకు సర్వాంగాలను పొడుస్తున్న ఉలితో సహయోగమెందుకో శిలకు ను బొబ్బరించిన తనలో బింబాధరాలను పలికించినందుక బెబ్బులును బొబ్బరించిన తనలో బింబాధరాలను పలికించినందుక విష సర్పాను తనలో వెన్నెల తీగలను మొలిపించినందుక పరవశించింది శిలా ప్రకృతి పల్లవించింది స్వప్నాకృతి అమృత స్లిగ్ధంగా ఆత్మకు అద్దంగా కానంలో అవతరించిన కైలాసనాలు కోణంలో ప్రతిఫలించిన ఆదిత్య చరణాలు కానంలో అవతరించిన కైలాస సదనాలు కోణంలో ప్రతిఫలించిన ఆదిత్య చరణాలు అనంతంలో అందెవేసిన ఆనంద తాండవ హేళలు దీప్తీల చెప్పల నాగిలు బుట్ట పలకలో కట్టుపడిన చెపల నాగిలు చెట్టు నీడలో వెలుగులోలికిన ధ్యాన వాహినులు చెట్టు నీడలో వెలుగులోలికిన ధ్యాన వాహినులు పాలవన్నలో గడ్డ కట్టిన అశ్రుగీతులు పాలవన్నెలో గడ్డకట్టిన అశ్రు గీతులు కేలెత్తి నిటారుగా నిలిచిన అమరజ్యోతులు కాలం కాలము మూలములో పుట్టిన సంగతులు కాలాతీతంగా కట్టిన కథాకృతులు ప్రతీకలుగా దిద్దుకున్న విశ్వాసాలు రాసగోరీల్లో తొక్కిపెట్టిన నిశ్వాసాలు ెలో గడ్డకట్టిన కట్టిన అశ్రుగీతులు కేలెత్తి నిటారుగా నిలిచిన అమరజ్యోతులు కాలం మూలములో పుట్టిన సంగతులు కాలాతీతంగా కట్టిన కథాకృతులు ప్రతీకలుగా దిద్దుకున్న విశ్వాసాలు రాత గోరీల్లో నిశ్వాసాలు ముద్రలుగా మూర్తి జనన రహస్యాలు మూడు కాలాల్లో కళ్లకు తట్టిన జీవన దృశ్యాలు ముకురాలు శిల్పాత్మను దర్శించినీవాత్మ విసిరేసిన తన నీడను అగణ్య రూపాలుగా రసాహంకృతి కూర్చుకుంది రక్తిని చైతన్య కోశాలుగా గతంలో ఆకాశవాణి రికార్డు చేసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి విశ్వంభర కావ్య పఠనం రెండవ భాగం విన్నారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది